మీరు సపోజ్ ప్రయాణ కాలంలో ఇవి ఇలాగే ఉంచుతాం వాటిని ఏం చేయక్కర్లా ఎందుకంటే మళ్ళీ ఎంతసేపు నమ్మకం తక్కువ కాబట్టి ప్రయాణకాలంలో మనస్సు అచలముగా ఉండవలేను దట్ ఈస్ ది గోల్ భక్త్యాయుక్త భక్తితో నిండి ఉండవలేను ఏమంటే ప్రయాణకాలంలో భక్తి రావాలి అంటే అప్పటికప్పుడు భక్తి వస్తుందా రాదు మనం ఇప్పటి నుంచి భక్తిని నిర్మాణం చేసుకోవాలి భక్తి భక్తి అంటే ఒక భావన మనిషి భావన చేత నిర్మితం అని చెప్పాను కదా మనిషిని నిర్మించినటువంటి స్టఫ్ ఏమిటి భావన ఇప్పుడు పంచదార చిలకలు ఉంటాయి పంచదార చిలకలు ఆ చిలక దాన్ని నిర్మించిన స్టఫ్ ఏమిటండి పంచదార పేరుకి చిలకన్నారు కానీ దాని స్టఫ్ ఏమిటి పంచదార రూపం ఎలా ఉన్నా స్టఫ్ మటుకు పంచదారు దాన్ని ఉపాదానము సంస్కృతంలో ఉపాదానము ఉపాదానము అంటే మెటీరియల్ ద స్టఫ్ అవుట్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ మేడ్ అది పంచదార అదేవిధంగా మనిషికి ఉపాదానం ఏమిటి అంటే భావన మనిషికి భావన ఉపాదానం కాబట్టి సో ఆ భావనని నిర్మాణం చేసుకుంటూ రావాలి అయితే ఈ భక్తి అనేది కూడా ఒక భావన ఇట్స్ ఎ పర్టికులర్ ఇమోషన్ భక్తి అది ఎటువంటి భావన అంటే చూడండి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి దేవుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడండి బయట ఉన్నాడా లోపల ఉన్నాడా బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అంతటా ఉన్నాడు సో ఈ విధంగా సర్వమును వ్యాపించి ఉండే ఈశ్వరుడు మనకి అనుభవానికి ర వచ్చి ఇట్లా చేసేటువంటి భావన ఏది గలదో దానికి భక్తి అని పేరు ఇప్పుడు సూర్యుడు అంతటా ఉంటాడు ఎండగా ఉంటుంది సూర్యుడు అంతటా ఉన్నాడు కానీ భూతద్దం గనక వేసినట్లయితే అంతటా ఉండే సూర్యకాంతిని ఒక్క చోటకి మనం ఫోకస్ చేసినట్లయితే అక్కడ సూర్యుని యొక్క వేడి ఒక్కసారిగా మనకి అగ్ని రూపంగా ప్రకటమవుతుంది సూర్యుని వేడి అంతటా ఉంది కానీ అది ఒక చోటకి ఫోకస్ అవ్వాలి అప్పుడే ఆ వేడి మనకి కనబడుతుంది ప్రకటమవుతుంది అదేవిధంగా సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ప్రకటము అయ్యేట్లా చేసేటువంటి భావన దానికి భక్తి అని ఆ తర్వాత భక్తి చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే ఊరికే ఏదో విఐపి టిక్కెట్లో దేవుణ్ణి ఇలా అడ్డదారిని వెళ్ళి జరాసంధ ద్వారం గున్న వెళ్ళి దర్శించి రావడం అనుకుంటారు ఇప్పుడు అదే కదా దెబ్బలాట అంటారు మేమందరం ఇక్కడ నిలబడి ఉంటే ఆయన ఇంకో ద్వారంగా వెళ్ళి చూసి వచ్చేసాడు అని వీళ్ళగోళ నేను డబ్బిచ్చాను చూశానని ఆయన అంటాడు ఈ ఇది యుద్ధం ఎక్కడికి నేను ఇది కాబట్టి అది కాదు భక్తి అంటే భక్తి అంటే అలాగంటే అలాంటి పనులు ఏవో కొన్ని చేయడం అది భక్తి వద భక్తి అంటే అది భావన మీరు ఏం చూశారు ఏం చూడలేదు ఓ బాత్మహి హాయ్ ఆ చూసినప్పుడో చూడనప్పుడో వాటెవర్ మీ భావన ఏమి నిర్మాణమైనది ఇప్పుడు చూడండి మీరు ఎలా చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే మీకు ఏం కనపడుతున్నాయి నామరూపాలు కనపడుతున్నాయి ఈ నామము రూపము నామము రూపము ఎంతవరకు అయితే మీరు నామరూపాలను చూస్తూ ఉంటారో అంతవరకు కూడా మీకు ద్వంద్వాలు అనుభవానికి వస్తాయి ఇది మంచి ఇది చెడు ఇది గుణం ఇది దోషం ఇది సుఖం ఇది దుఃఖం ద్వంద్వాల అనుభవానికి వస్తాయి వాస్తవంలో ఈ ద్వంద్వాలకి మూలంలో ఈ నామరూపాలకి మూలంలో సర్వవ్యాపకమైన ఆ సత్ సత్తత్వం ఏది కలదో అదే దేవుడు అదే ఈశ్వరుడు కాబట్టి మీకు సర్వమునందు నామరూపాలను చూస్తూ ఉండగానే నామరూపాలని అధిగమించి వాటిని అతిక్రమించి వాటన్నిటి కూడా ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని దర్శించగలిగే ఒక భావన స్థితి ఆ భావాత్మక బుద్ధి మీరు నిర్మాణం చేసి పెట్టుకోవాలి అదానికి భక్తి అని పేరు భక్త్యాయుక్త భక్తి అంటే ప్రేమ ఇంకో రకంగా చూడవచ్చు భక్తి అంటే ప్రేమ దేన్ని మీరు ప్రేమిస్తున్నారు ఇప్పుడు మీరు ఎటువంటి ప్రేమ అంటే మా కుక్క పిల్లలు మేము ప్రేమిస్తున్నామండి కుక్క పిల్లని ప్రేమిస్తారు ఐ లవ్ మై డాగ్ అని మామూలు స్టాండర్డ్ అది భక్తి అవుతుందా కాదు లేకపోతే నా కొడుకును నేను ప్రేమిస్తున్నాను నా డబ్బు నేను ప్రేమిస్తున్నాను నా బ్యాంక్ అకౌంట్ను నేను ప్రేమిస్తున్నాను ప్రతిఓడు ప్రేమిస్తూనే ఉంటాడు నా దేహాన్ని నేను ప్రేమిస్తున్నాను నో అది భక్తి అవుతుంది మరి ప్రేమ అంటే ఏమిటి సో చూడండి భక్తి గురించి కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నాను భక్త్యాయుక్త హానో కదా భక్తి అంటే ఏమిటో తెలియాలి చాలామంది భక్తి అంటే గడబిడ చేయడం పేరే ఒక రకమైన గడబిడ ఎంత గట్టిగా చేస్తే వాడు అంత భక్తి అని అనుకుంటారు కొంతమంది అనుకుంటారు ఆ వేషం వేస్తే అది భక్తి ఇంకో కొంతమంది ఆ జుట్టు హెయిర్ స్టైల్ ఉంటుంది అది భక్తిని ఇంకో కొంతమంది అనుకుంటారు బొట్టు భక్తిని ఇంకోహు అనుకుంటారు గెంతులు వేయడం భక్తిని కొంతమంది అనుకుంటారు చుట్టూ తిరగడం భక్తిని కొంతమంది అనుకుంటారు యాక్షన్స్ భక్తి కాదండి ఆ యాక్షన్స్ వెనుక భావన భక్తి అవుతుంది ఏమిటి ఆ భావన ప్రేమ దేన్ని ప్రేమ దేని ప్రేమ వెంకటేశ్వర స్వామి ప్రదక్షిణం చేస్తున్నావు దేనికి అంటే కోరికలు తీరడం కోసం అంటే ఇప్పుడు మీ మీ ప్రేమ దేని మీద ఉంది కోరికల మీద ఉందా వెంకటేశ్వర స్వామి మీద ఉందా కోరికల మీద ఉంది పూర్వ వెంకటేశ్వర స్వామి ఆయన్ని అడ్డు పెట్టుకుని మీరు కోరికలు తెచ్చుకుందాం అనుకుంటే మీరు సంసారాన్ని ప్రేమించినట్టయింది తప్ప వెంకటేశ్వర స్వామిని ప్రేమించినట్టు ఎలా అవుతుంది ఆయన అనుకుంటాడు కూడా కోరు వీడి తస్సదయ్య వీడి తెలివితేటల నేను ఆమె చూపిస్తున్నాడు నన్ను డబ్బిచ్చి కొనిద్దామని ట్రై చేస్తున్నాడు వీడు నా నా దగ్గర మతలబ్బు చేస్తున్నాడు వీడు కోరిక నన్ను దండం పెడుతున్నాడు వెంకటేశ్వర స్వామి అని అంటున్నాడు తప్ప వీడి కోరికంతా కూడా వీడి ప్రేమంతా కూడా సంసారం ఉంది ఆ మాత్రం అంత అంత తెలివి తక్కువేం కాదు వెంకటేశ్వర స్వామి ఆయనకి తెలుస్తూ ఉంటుంది వీడు వేసి వేషాలన్నీ కాబట్టి భక్తి అంటే ప్రేమ దేని మీద ప్రేమ సంసారం మీద ప్రేమ అయితే కాదు కదా భక్తి అదే కదా ఇంతవరకు అనుకున్నది అయితే ఒకటి అంటాడు వైకుంఠంలో ఉండే నారాయణుని మీద ప్రేమయే భక్తి అంటాడు అంటే వైకుంఠంలో నారాయణ్ని మీరు చూసారా పెట్టారా ఏదో మనల్ని మనం నాకు భక్తుంది ఎందుకంటే నేను వైకుంఠంలో నారాయణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం ఒక కాన్సెప్ట్ని పెట్టుకునే నాకు భక్తుందని ఊరికే అనుకోవడమే తప్ప యూ డోంట్ ఫీల్ ఇట్ కాబట్టి వైకుంఠంలో నారాయణ పరోక్షం కదండి పరోక్షం మీద భక్తి అంటే అని చెప్పారు అది కాదు ఇప్పుడు అలాస్కా అలాస్కాలో ఒక ఎస్కిమో జాతీయుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఆయన గురించి వినలేదు ఆయన పేరు ఊరు కూడా నాకు తెలియదు ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే క్యా బాత్ ఏం ప్రేమిస్తున్నారు సో కాబట్టి అలా కాదు భక్తి అంటే ఈశ్వరుని మీద భక్తి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు మీ చుట్టూ ఉన్నాడు ఎలా ఉన్నాడు అమృతస్వరూపుడై ఉన్నాడు అంటే మీరు చుట్టూ చూడండి చుట్టూ ఏముంది మృత్యువు ఉన్నది మృత్యుగ్రస్తం సకల జగత్తు కూడా మృత్యువు గ్రస్తమై ఉన్నది గ్రస్తం అంటే పట్టుకొనబడి ఉన్నది ఆ మృత్యుగ్రస్తమైన జగత్తులో అమృతస్వరూపుడై ఈశ్వరుడు ఉన్నాడు సో ఈ ద ఇమ్మోర్టల్ ఈజ్ ఈశ్వర చాలామంది ఏమంటారు ఈశ్వర ఈజ్ ఇమ్మోర్టల్ అంటారు ఈశ్వర ఈజ్ ఇమ్మోర్టల్ అంటే అర్థమంటే ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు ఆయన ఇమ్మోర్టల్ అలా కాదు అది అది అనుభవానికి మాట కాదు అది దానికోసం వైకుంఠం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దా ద చూద్దాం దాని సంగతి వైకుంఠం ఇప్పుడు ఎక్కడ బయలుదేరతం దాని సంగతి తర్వాత చూద్దాం ఈశ్వరా ఈజ్ ఇమ్మోర్టల్ నో ద ఇమ్మోర్టల్ ఈజ్ ఈశ్వర మీరు చుట్టూ చూడండి ఎక్కడ మీకు ఇమ్మోర్టల్ కనపడుతుందో అంటే అవినాశితత్వం ఎక్కడ కనపడుతుందో చుట్టూ వినాశం ఉంటుంది కానీ ఆ వినాశం మధ్యలో ఒక అవినాశి తత్వం ఉంటుంది అది ఈశ్వరుడు అంటే మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి విత్తనం ఉన్నది ఆ విత్తనము చూడ్డానికి ఎలా ఉంటుంది ఏమీ పెద్ద పెద్ద పెద్ద డ్రమాటిక్గా ఏమీ ఉండదు శనగ్గింజ పెసర గింజ లేదా చిక్కుడు గింజ ఎంత ఉంటుంది పెసరంత గింజ ఎండిపోయి ఉంటుంది తొక్కలా ఉంటుంది కానీ దాన్ని మీరు ఆ నేలలో తడి నేలలో వేసి చూడండి ఏమవుతుంది ఆ పైన కవర్ ఏమవుతుంది చివికిపోయి మట్టిలో కలిసిపోతుంది రెండు బద్దలు ఉంటాయి ఆ రెండు బద్దల నుంచి అంకురం వస్తుంది ఈ అంకురం గట్టి పడేప్పటికీ ఆ బద్దలు ఏమవుతాయి చివికి పోయి మట్టిలో కలిసిపోతాయి ఈ అంకురం పెరిగి మొక్క అవుతుంది మొక్క వచ్చేప్పటికీ అంకురం ఏమవుతుంది లేకుండా దాని రూపం లేకుండా మొక్క పెద్ద మొక్క అయ్యేప్పటికీ ఆ చిన్న మొక్క యొక్క లక్షణాలన్నీ కూడా అంతరించిపోతాయి ఈ విధంగా మీకు సర్వత్రా మీరు మృత్యువునే చూస్తున్నారు వినాశాన్నే చూస్తున్నారు సో ఆ పై కవరు పోయింది బద్దలు పోయాయి అంకురం పోయింది మొక్క పోయింది మళ్ళీ విత్తనం వచ్చింది మొక్క కూడా పోతుంది పెద్ద మొక్క అవుతుంది అది మళ్ళీ విత్తనం వచ్చింది అంటే ఏమిటి అంత వినాశమే ఎవ్రీవేర్ ఇట్ ఈజ్ ఆల్ మోర్టల్ కానీ ఆ వినాశ స్వభావము కలిగిన ఆ ప్రవాహంలో అవినాశి ఉందా ఉంది ఏమిటి అవినాశి విత్తనంలో ఉండే ప్రాణశక్తియే అంకురంలో ఉండే అంకురల్లో ఉండే ప్రాణశక్తియే మొక్కలో ఉంది మొక్కలో ఉండే ప్రాణశక్తియే పెద్ద మొక్కలోకి వచ్చింది మళ్ళీ ఆ ప్రాణశక్తియే మళ్ళీ ఇంకో విత్తనంలోకి వచ్చింది ఆ విత్తనం నుంచి ఇంకో మొక్కలోకి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకో విత్తనం కాబట్టి అవినాశి ప్రాణశక్తి వినాశి ప్రవాహంలో మీకు వ్యాపించి ఉన్నది అది ఈశ్వరు అంతేకాని ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడంటే అది దట్ డజన్ సర్వ్ ది పర్పస్ కాబట్టి అవినాశి అయిన ఈశ్వరుణ్ణి గుర్తుపట్టడం మీరు అభ్యాసం చేయాలి చాలా చక్కటి మాట కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో ఆయన చెప్పారు పృథివీలోకే రోహద్ దైవం దైవం దేవుడు ఎక్కడున్నాడు చూడు చుట్టూ నేల చూడు నేలలో గడ్డిపరక మొలుస్తోందే ఆ మొలిచి గడ్డిపరకలో ఈశ్వరుడు గలడు తర్వాత శతకర బింబే దినకర బింబే దీప్య దైవం సూర్యుని యొక్క ప్రకాశం చూడు ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నాడో ఆ వెలుగు దైవము శితకర బింబే సించ దైవం అంటే చంద్రబింబంలో మొత్తం వెన్నెల ఆరపోసినట్టుగా జగత్తంతా కూడా వెన్నెలని నింపుతున్నాడే ఆ వెన్నెల దైవము తర్వాత ఇంకా ఈ విధంగా ప్రతి ప్రాణియందు ప్రతి మనుషులో ఆ దైవము అవినాశితత్వంగా ప్రకాశిస్తూ ఉన్నది దానిని ఆ అవినాశి లేక అమృత తత్వాన్ని మీరు ప్రేమించగలరా ఒకసారి మీరు అవినాశి అమృత తత్వాన్ని ప్రేమించగలనో అని మీరంటే ఇంకా శత్రుమిత్ర భేదం ఉండదు ఎందుకంటే శత్రువులోనూ అదే ఈశ్వరుడు ఉంటాడు మిత్రుల్లోనూ అదే ఈశ్వరుడు ఉంటాడు పశువు పక్షి మనిషి స్వపర నావాడు పరాయి వాడు ఇంకీ భేదాలు ఏమి ఈ భేదాలన్నీ నామరూపాత్మకమైనవి అవన్నీ కూడా ఎగిరిపోతాయి అన్ని ప్రాణుల యందు శత్రుమిత్రులయందు స్వపర తనవారు పరాయి వారి ఎందు తిట్టిన వారి ఎందు సన్మానం చేసిన వారి అందరియందు కూడా ఒకే దైవం కనపడతాడు ఒకే దైవాన్ని భావన చేయగలుగుతాడు దట్ ఈస్ భక్తి భక్త్యాయుక్త ఈ భక్తి గురించి చాలా పెద్ద వ్యాఖ్యానం నేను ఊరికే కొంచెం మీకు తలస్పర్శిగా అంటే స్థాళీపులాకన్యాయంగా ఇవో రెండు మూడు మాటలు చెప్పాను భక్త్యాయుక్త లోకల్లో దృష్టి ఎలా ఉంటుందంటే భక్తి ఉంటే చాలండి ఈ ప్రాణాయామాలు ఈ యోగాలు ఈ ఆసనాలు అక్కర్లేదు అని కొంతమంది మాట్లాడతారు అలా మాట్లాడతారు భక్తి చేయండి యోగాసనాలు ఇవి అక్కర్లేదు అంటారు మీరు యోగాసనాలు ఇవి చేయకుండా భక్తి చేస్తుంటే దేవుడు వచ్చాడో మానేడో కానీ పెద్ద పొట్ట మాత్రం వస్తుంది ఖాయం పాట్ బెల్లి అని పాట్ అంటే ఘటఘట ఘటాకారపు పొట్ట వస్తుంది కాబట్టి అలాగంటి అటు చక్ర పొంగళ్ళు అవన్నీ బాగా పుచ్చుకుంటా లడ్డూ లడ్డు వెంకటేశ్వర స్వామి లడ్డు లడ్డూల మాయ లడ్డూల మాయ సో అవన్నీ బాగా లడ్డూలు పుచ్చుకుంటావు బ్లాక్లో కొనేసి పుచ్చేసుకున్నారనుకోండి భక్తి పేరుతోటి పొట్ట వస్తుంది కాబట్టి యోగా చేయాలి యోగ బలైన చేయాలి అచలమైన మనస్సు రావాలి అంటే యోగా చేయద్దండి అంటే ఇక్కడ యోగ శబ్దానికి జ్ఞానం అని అర్థం చెప్పొచ్చు ఆ యోగ శబ్దానికి అర్థం ఉంది కానీ మనస్సు అచలంగా ఉండాలంటే మీరు యోగా చేయాలి శ్రీకృష్ణుడు ఓ ఫార్ములా చెప్తున్నాడు ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు చాలామంది దేనికోసం ఏమో రోగం వస్తే హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు అంటే నేను చచ్చిపోయేప్పుడు అపోలో హాస్పిటల్ బెడ్ మీద ఎయిర్ కండిషన్ రూమ్లో ఇటు అటు నాలుగు వేసు ఉంటాయి కానీ ఎదురుకుండా టీవీ ఉంటుంది అలాగే నేను చచ్చిపోవాలి బెల్లం నొక్కితే నరసమ్మ వస్తుంది నరసమ్ వచ్చి ఇంకో ఇంజక్షన్ ఇచ్చిపోతుంది నేను అలా చచ్చిపోవాలి అని కళలో కూడా అనుకోకూడదు అలా అది అమంగళం మనకి ఈ టీవీలో అవి ఎక్కర్లేదు అపోలో ఎయిర్ కండిషన్ మనకి మన ఇంట్లో మనమే పెట్టుకోవచ్చు వాడేవాడో ఎయిర్ కండిషన్ పెట్టి మనకి అలా అసలు ఈ అపోలోలు ఈ హాస్పిటల్స్ ఈ వైద్యాలు ఇవన్నీ వద్దు ఏదో తప్పనిసరి అయితే చూద్దాం శ్రీకృష్ణుడు ఫార్ములా చెప్తున్నాడు ఏమిటంటే ఆ ఫార్ములా చచ్చిపోయే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది వెంటనే లేచి కూర్చోవాలి ఇలాగ దాన్ని రిటార్గా కూర్చోవాలి బాగా అప్పుడు కూర్చోవాలి ఇప్పుడు కూర్చోవడం కాదు అంటే అభ్యాసం బాగా చేయాలన్నమాట దాని రిటార్గా కూర్చోవాలి కూర్చుని ఓ అన్నారు చచ్చిపోవడం అంటే ఏమిటి పీల్చిన గాలి విడిచిపెట్టడమే చచ్చిపోవడం ఇంకా మళ్ళీ పీల్చకుండా విడిచిపెట్టడం అదే కదా మరణం అంటాను కాబట్టి ఓకే కూర్చుంటాను గాలి నిండా పీల్చుకుంటాను ఓ ప్రాణం పోయిందనుకోండి ఇంకేం కావాలి మహాభాగ్యం పోయి పని అయిపోయింది ఒకవేళ ఇంకా ఉందనుకోండి ప్రాణం మళ్ళీ పీల్చుకోవడం ఓ అలా చచ్చిపోవాలి అంటున్నాడే వెరీ బిగ్ థింగ్ అలా మరణించాలి అది సంభవమేనా అంటే సంభవమే దానికి ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసి పెట్టాలి మనం ఏం చేస్తున్నాము అపోలో హాస్పిటల్కి అలా తక్కువనే వన్ నాట్ ఎయిట్ అనగానే అంబులెన్స్ వచ్చేసేయాలి అక్కడికి వెళ్ళేప్పటికి రెడీగా మన కోసం రూమ్ సిద్ధంగా ఉండాలి అది ఎయిర్ కండిషన్ ఉండాలి టీవీ ఉండాలి ట్యూబ్లు ఉండాలి ఇవన్నీ అవలా పెట్టుకుంటున్నాం అవన్నీ మనం ప్లాన్ చేస్తున్నాం అవన్నీ ప్లాన్ చే అందుకోసం ఇన్సూరెన్స్ చేస్తున్నాం సో దాని అర్థం ఏంటి మనం ఏది కోరుకుంటే అది లభిస్తుంది మనకు అవే లభిస్తుంది ఒక ఆయన అన్నాడు మీకు మూడు మూడు టెస్టులు చేస్తే ఇంత ఐదు చేస్తే ఇంత మీరు ఏకంగా ఇరవై టెస్టులు చేయించుకుంటే మీకు చాలా లాభం మూడు టెస్టులు చేయించుకుంటే ఐదు వందలు అవుతుంది మీరు ఇరవై టెస్టులు చేయించుకుంటే మూడుకి ఐదు చొప్పున లెక్కేస్తే ఆరు ఐదు మూడు వేలో అవ్వాలి కానీ ఇరవై టెస్టులు అయితే మీకు ఒక మీకు లో రెండు వేలల్లో చేసేస్తాము ఎందుకండి ఈ దిక్కుమాలిన టెస్టులన్నీ ఎందుకండి ఇవన్నీ లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడతాయి టెస్టులన్నీ అంటే నా అభిప్రాయం అనారోగ్యం వస్తే మందు వేసుకోవద్దని కాదు మెడిసిన్ అన్నది మెడికల్ ఇంటర్వెన్షన్ అన్నది సెకండరీ హెల్త్ స్ట్రాటజీగా ఉండాలి ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీగా ఉండకూడదు ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీగా ఏముండాలి యోగము యోగ బలే చేయవ రోజు ఇలా కూర్చోవడం అభ్యాసం చేయాలి ఓ నిమిషాలు పొద్దున్న పదిహేను నిమిషాలు సాయంకాలం అభ్యాసం ఇంకా ఎలా చేయాలి నేను ఆరోగ్యాన్ని చెప్పేప్పుడు ఇవన్నీ చేయించాను మనస్సు నిశ్చలంగా ఉండడం అభ్యాసం చేయాలి అది కూడా రాబోతుంది మళ్ళీ ఇంకోసారి చేద్దాము ఆ శ్లోకం వచ్చినప్పుడు సో ఆ విధంగా యోగ బలాన్ని యోగ బలము అంతర్బలము లోపలి బలము ఆ బలాన్ని లోపల ఉంది బలం చాలా గొప్ప బలం ఉన్నది చాలామంది ఏమనుకుంటారంటే బలం అంటే బయట ఉంది అనుకుంటారు చుట్టూ ఇద్దరు ముగ్గురు రౌడీలను పెట్టుకుంటే మనకు మంచి బలం అనుకుంటారు ఆ రౌడీలే తినేస్తారు వీడిని అది బలం కాదు డబ్బుంటే బలం అనుకుంటారు దాన్ని ధనబలము అని అంటారు అది కూడా బలం కాదు విద్యా బలము నేను మహాపండితుని నాకేమో డిగ్రీలు ఉన్నాయి నాకేమో కంకణాలు ఉన్నాయి అనే టైటిల్స్ ఉన్నాయి అది బలం అనుకుంటారు అది కూడా బలం కాదు ఏమీ బలం కాదు బలమంటే అంతర్బలమే లోపల నుంచి వస్తుంది బలం ఆత్మనిష్ట సెల్ఫ్ రిలయన్స్ ఎంటైర్లీ సెల్ఫ్ రిలయన్స్ అంతర్బలం సో ప్రహ్లాదుడుని అడిగాడు హిరణ్యకషపుడు మంచి పద్యాలు ఇవన్నీ నీకు బలం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు అంటే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఎవ్వడు వాడే నాకు బలము అని ఏదో ఉంటాడు కాబట్టి అది బలం అంతర్బలం హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఆత్మనిష్ట ఆత్మనిష్టకే మరో ముద్దైన పేరు ఈశ్వర శరణాగతి రెండో ఒకటే కాబట్టి అదిగో ఆ ఈశ్వర శరణాగతి చేస్తాం నామాన్ని పట్టుకుంటాం లేదా ఓంకారాన్ని పట్టుకుంటాం అంతశ్చేతనని కల్టివేట్ చేస్తాం ఆ బలం దేహాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి ఈశ్వరంలో వెళ్ళినవి కూడా ఈ దేహం ఇది మట్టి మట్టి వెళ్ళి మట్టిలో కలుస్తుంది దీంట్లో పెద్ద దీని మీద ఉండాల్సిన అవసరం లేదు దేహం మీద అసలు మమకారం సుతరాము ఉండకూడదు దేహము దాన్ని మెయింటైన్ చేయటమే మన పని అంతే అలా మెయింటైన్ చేయటం టైం వచ్చినప్పుడు ఇంకా మెయింటైన్ చేయటం కుదరదు అన్నప్పుడు వేస్ట్ పేపర్ని తీసినట్టుగా వేస్ట్ బ్యాస్కెట్లో తీసినట్టుగా తీసిపారేయటం త్యాగం చేసేసి మనం మన స్వరూపంలో కలిసిపోతాము సో ఆ విధమైన మనోబలంతో దృఢమైన యోగబలంతో నిండైన భక్తితో పూర్ణ శరణాగతిని ఈశ్వరుని ఏడల చేసి ఎటువంటి చీకు చింత లేకుండగా ఈశ్వరుని నిరంతరంగా స్మరిస్తూ ఆ టైం వచ్చినప్పుడు దేహాన్ని అలాగా తృణప్రాయంగా విడిచిపెట్టేసి మనం ఈశ్వరంలో కలిసిపోవాలి అని పెట్టుకోవాలి టార్గెట్ అది టార్గెట్ ఈ అధ్యాయంలో ఉండే ప్రధానమైన టాపిక్ అదే దట్ మస్ట్ మీ ది టార్గెట్ అంతేగాని నేను చచ్చిపోయేప్పటికీ నా మనవాళ్ళందరూ ఆ కాలేజీల్లో జరిపోవాలి మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి ఆ బ్యాంక్ అకౌంటు ఆ ఫ్లాట్లన్నీ కూడా వాళ్ళు కుచ్చేసుకోవాలి తర్వాత ఇది చేసేయాలి అది చేసేయాలి ఇదంతా కూడా సంసారం ఈ మనవాళ్ళు మనవరాళ్ళు క్యా బాత్ హే అదంతా చాలా పెద్ద బరువు అలా పెట్టుకోకూడదు వాళ్ళ పాపం వాళ్ళు పైకి వస్తారు ఏమి వాళ్ళకేమి కష్టం రాదు మనం అటువంటి ఆసక్తి పెట్టుకోకూడదు మనం ఈశ్వరున్నే స్మరించటం అభ్యాసం చేయాలి పూర్వం వాళ్ళు వానప్రస్థాశ్రమం స్వీకరిస్తూ ఉండేవారు నేను ప్రతిగా చెప్తూ ఉంటాను మీరు ఏ పురాణం తీసి చూసినా వానప్రస్థానికి వెళ్ళిపోయినారు కొడుక్కి రాజ్యాభిషేకం అప్పచెప్పేసి అడవికి పోయినారు అంటే అడవిలో కూర్చుని జపం చేస్తూ ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ దేహత్యాగం చేసి కాళిదాసు బాగా చెప్పాడు రఘువంశంలో కాళిదాసు చాలా చక్కటి విషయాలు చెప్పాడు ఆయన ఏమన్నాడంటే శైషవేభ్యస్త విద్యానాం బాల్యంలో కష్టపడి చదువుకునేవారు ఎవ్వనే విషయ యుక్త వయస్సు వచ్చాక చక్కగా ఒక అందమైన అమ్మాయిని ఏరుకోరి పెళ్లి చేసుకుని హాయిగా పిక్నిక్లు హనీమూన్లు ఎంజాయ్ దాని టైము ఒకటి ఉందో వార్ధకే ముని వృత్తి నా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఎవరికి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చేసి మనము ధ్యానం చేసుకుంటూ కూర్చోటం ముని అంతేగాని ఫాదర్స్ డే వీడు ఇంకా చూడడానికి రాలేదు వాడు నాకేం గిఫ్ట్ తీసుకొస్తాడు ఇలాంటివి పిచ్చి పెట్టుకోకూడదు ఫాదర్స్ డే ఏమిటి వాట్ ఆస్ ఇట్ మెయిన్ ఐఎమ్ నాట్ ఏ ఫాదర్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫాదర్ ఫాదర్ అఫ్ ఆల్ మమేవ మాతాచ పితాత్వమేవ వాడే తండ్రి వాడే తల్లి నివేదల్నివి తండ్రి అదే మళ్ళీ మధ్యలో నేను ఇంకో మధ్య ఇన్బిట్వీన్ ఫాదర్ని నేనంటే అది ఏమన్నమాటది కాబట్టి ఇవన్నీ కూడా సంసారుల యొక్క పరిభాషలు అలాగే ఉంటాయి సంసారులు అంటే సంసారం అనే సముద్రంలో చిక్కుకుని ఉంటారు ఏ అజ్ఞానాంధకారంలో వాళ్ళ యొక్క పరిభాషలు ఫాదర్స్ డే మదర్స్ డే సన్స్ డే వైఫ్స్ డే మ్యారేజ్ డే బర్త్ డే ఇలా ఉంటాయి పరిభాషలు అర్థం అర్థం లేని పరిభాషలు సంసారంలో యొక్క పరిభాషలు అలా ఉంటాయి వాటిల్లో చిక్కుకోకూడదు కాబట్టి సో వార్ధకే మునివృత్తి నాం ఫైనల్గా కాళిదాసు యోగే నా అంతే అంతంలో దేహం త్యాగం చేసే టైంలో యోగేనా ఆ అలా త్యాగం చేయటం అలా త్యాగం చేయాలి దేహాన్ని నేను మహాత్మ నిర్ణను నృసింహయోగి గారిని ఇప్పుడు లేరు ఆయన కారులో ఒక బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కి హైదరాబాదులో బస్సు ఎక్కి కాకినాడ వెళ్తున్నారు కాకినాడ మలాపురం బస్సు ఎక్కారు ఆ బస్సు వెళ్ళి బస్సు రోడ్డు పక్క చెట్టు మీద అటాక్ చేసింది అది చెట్టును గుద్దుకుని చిన్నభిన్నం అయిపోయింది ఈయన ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నారు బాగా ఇంజూర్డ్ ఇంకా ప్రాణం పోతుంది ఇంకా చాలా గాయాలు బాగా తగిలి వాళ్ళు ఆయన ఏమను కోరారంటే అరే ఈ బస్సులోంచి నన్ను కిందకి దింపమని కోరారు వాళ్ళెవాళ్ళు పేషెంట్లు కాదు ప్యాసింజర్స్ దెబ్బ తగలని ప్యాసింజర్స్ ఇద్దరు ముగ్గురికి తగిలే దెబ్బలు డ్రైవర్ పోయాడు ఆ మిగతా ప్యాసింజర్స్ ఆయన్ని ఆ సీట్ నుంచి జాగ్రత్తగా లాగి యువతలకు తీసుకొచ్చి ఆ బయట అర్ధరాత్రి పూట చీకట్లో ఆ చెట్టు కూర్చోబెట్టారు కూర్చోబెట్టమన్నారు ఆయన కూర్చోబెట్టారు ఆయన ఇలా కూర్చున్నారు అలాగే ప్రాణం ధ్యానం చేసుకుంటాం ప్రాణాన్ని అలా వదిలిపెట్టాలి అది యోగ బలము అంటే అంతేగాని హాస్పిటల్లో పడి ఉండి నా డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతున్నాయంటూ బెంగపెట్టుకుంటూ కొడుకు రాలేదు కోడలు రాలేదు మనవడు రాలేదు పెద్ద కూతురు రాలేదు చిన్న కూతురు రాలేదు ఆ మనవరాలు రాలేదు ఈ మనవాటి రాలేదు అంటూ అలాగా అలా మరణించలేకూడదు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఊరికే డిస్టర్బ్ చేయటం మనకి రోగం వచ్చినప్పుడు అల్లా వాళ్ళు కొరుగులు తీసుకుంటూ చాలా కష్టం ఈ రోజుల్లో వాళ్ళద్ద ఖర్చు కూడా అలవసరపు ఖర్చు ఆ ఖర్చు పరోదానికి ఉపయోగించదు ఎవళ్ళు రావద్దు మీ స్థానాల్లో మీరు ఉండండి ఎవళ్ళు రావద్దు మీరు ఈ దేహం పోయిన తర్వాత గృహస్థ అయితే పెద్ద కొడుకు వచ్చి నెత్తి కొరివి పెడితే సరిపడుతుంది అది కూడా నాకోసం అక్కర్లేదు వాడి కోసం పెట్టాలి నా కోసం ఎందుకు పోయిన వాడి కోసం ఏమీ అక్కర్లేదు అంతటి వైరాగ్యంతో దేహత్యాగం చేయాలి చాలా ఇంపార్టెంట్ టాపిక్ యోగ బలైన చేయవ ఇంకేం చేయాలి భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ నేను ఇంకా ఎక్కడో తర్వాత శ్లోకంలో ఉందేమో అనుకుందా ఇక్కడే ఉంది భ్రూ ప్రాణాన్ని నిలపాలి చాలా సరళమండి కష్టమేం కాదు ధ్యానమే అయితే ఇక్కడ కొన్ని పరిభాషలు కొన్ని మనం క్లియర్ చేసుకోవాలి మనిషి ఏం చేస్తాడంటే చక్కటి సూత్రాన్ని దాన్ని రాంగ్ డైరెక్షన్లో పెట్టేస్తాడు మనిషి అలా చేస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రాణాలని వారాణిలో విధులుపెట్టాలి అని మీరు విన్నారు విని ఉంటారు వారాణీలో ప్రాణాలని విధులుపెట్టాలి అయితే మరి వారాణసి అంటే ఏమిటి వారాణీ అంటే ఉత్తరప్రదేశ్లో నగరం ఒకటి ఉంది పోస్టల్ అడ్రస్ అది కాదు వారాణీ అంటే అక్కడ ప్రాణాలు విదిలిపెట్టడం ఏమిటండి ఎక్కడైనా ఒకటేగా ఈ పృథివీ మీద ఈ నేల మీద అంతా ఒకటే నేల ఇక అంతా ఒకటే పృథివీ వారాణసిలో ప్రాణాలు వీలుపెడితే ఏమైంది కాబట్టి వారాణీ భ్రువోర్మధ్యం అని డెఫినేషను వారాణీ అంటే ఇది ఇది వారాణీ అంతేగాని అదేదో పిన్ కోడ్ ఉన్న చూడండి అది కాదు వారాణీ దిస్ ఈజ్ వారాణీ కాబట్టి భ్రువోర్మధ్యే అంటే వారాణీ ఈ విషయంలో కాశీ అనగానేమి దాన్నే కాశీ అని కూడా అంటారు కాశ్యతే ఇది కాశీ ఆత్మ చైతన్యానికి కాశీ అని పేరు మీకు దీని మీద మరింత విస్తారంగా మీరు ఎవరైనా చదవదలుచుకుంటే శంకర భగవత్పాదుల యొక్క కాశీపంచకం అనే ఒక ఒక ప్రకరణ ఉన్నది దాన్ని చదవండి మీరు అది ఇంగ్లీషులో నేను వ్యాఖ్యానం రాసిన పుస్తకం కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే చదవచ్చు నేను ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను ఏదో మార్కెటింగ్ కోసం చెప్పానని అనుకోకండి దాంట్లో మధ్య మార్కెట్ ఏముంది నేను మీకు కావాలంటే ఫ్రీగా కూడా ఇస్తా అది ఏమి సమస్య కాదు కాబట్టి కాశీ అంటే ఏమిటో అక్కడ శంకరులు చెప్తారు కాశీ అంటే ఓ పిన్ కోడ్ ఇచ్చి ఇదండి కాశీ అని అలా కాదు దట్ ఈ దట్ ఈజ్ అ డిఫరెంట్ కాశీ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ కాశీ భ్రువ వారాణసీ భ్రువోర్మధ్యే అని శాస్త్రంలో చెప్పారు భ్రూమధ్యానికి వారాణీ అని పేరు అయితే దాన్ని మానవుడు ఏం చేశాడంటే వారాణీ అంటే ఫలానా ఊరు అని పెట్టాడు ఎందుకంటే ఇది ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఫలానా ఊళ్ళో ఉన్నాడు అన్నీ వచ్చింది దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడ దేవుడే దేవుడు ఎక్కడున్నాడు అంటే నేను ఉన్న చోట దేవుడు ఉన్నాడు అబ్బాయి ఉన్న చోట దేవుడు లేడాయ్యా దేవుడు ఫలానా డిస్టిక్లో ఆ ఫలానా పోస్టల్ అడ్రస్లో ఉన్నాడు అని అక్కడి నుంచి వచ్చింది సో అది భగవద్గీత యొక్క సందర్భంలో యాక్సెప్టబుల్ కాదు అది ఇది వారాణీ ఇప్పుడు మీరు వారాణీ వెళ్ళారనుకోండి అక్కడ ఫ్లాట్లో రూమ్ తీసుకున్నారు రూమో లేకపోతే చిన్న బెడ్రూము చిన్న ఫ్లాట్ ఒకటి తీసుకున్నారు దానికి ఇంకా మార్త్గేజ్ ఏదో కడుతూ ఉన్నారు మార్త్గేజో లోన్ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నారు అక్కడ కూర్చొని ఇదికుమాల ఇన్స్టాల్మెంట్ ఎప్పటికి పూర్తవుతాయో ఎప్పుడు తీరుతుందో తీరదో అని అలా బెంగపెట్టుకుని ప్రాణం వదిలిపెట్టారు అనుకోండి మోక్షం వచ్చేస్తుంది లా రాదు మోక్ష వేళాకూలంగా ఉందా ఏమి సో ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి కాశీలో రూములు కట్టుకోవడాలు బిల్డింగులు కట్టుకోవడాలు అయిపోయింది అండి ఇంకా కరెంట్ పోయినా పదేటో చెప్తా ఉన్నాండి మీరు మోక్షం పొందాలి అంటే మీరంటే నా అభిప్రాయం వీరని కాదు జనరల్ జనరల్ ఎలు వీరు అని కాదు మోక్షం పొందాలంటే మనం కాశీ వెళ్ళి అక్కడ రూమ్లో కూర్చుని భ్రూమధ్యమునందు ఆ మనస్సును ఏకాగ్రం చేసి ప్రాణశక్తిని భ్రూమధ్యమునందు ప్రవేశపెట్టి గాలి పీల్చుకుని ఓం అని ఓంకారాన్ని ధ్యానం చేస్తూ దేహాన్ని విడిచిపెడితే మోక్షం వస్తుంది ఒకసారి ఒక చిన్న ఎపిసోడ్ మీకు చెప్తా నేను ఒకసారి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైము అమలాపురం అనే టౌన్కి వెళ్ళా మా చిన్నప్పుడు టౌన్ పక్కకి వెళ్ళద్దు రో పాట ఒకటి ఉండేది ఎందుకంటే టౌన్కి వెళితే వేదం చదువుకునేవాళ్ళం వేదము సంస్కృతం అవి చదువుకునేవాళ్ళం ఏదో హై కూడా ఏదో చిన్న వెలగబెడుతున్నా ఫోకస్ అంతా సంస్కృతము వేదము దానిమీద ఉండేది హై సైడ్ బిజినెస్ కింద ఉండేది సో పల్లెటూరులో ఉండేవాళ్ళం అక్కడ నుంచి అమరావరం వెళ్తే అమలాపురంలో ఏముంటాయి కాఫీ హోటళ్ళు సినిమా హాల్స్ ఉంటాయి మా ప్రాణానికి అవే కనపడేవి హోటలు సినిమా హాలు ఆకలిస్తే హోటలు సినిమా హాలు సో ఇవి ఉంటాయి సినిమా హాల్కి వెళ్ళినా చదువు చెడిపోతుంది హోటల్కి వెళ్తే నియమం దిక్కుమాలని నియమాలు ఇతీలకూడదు అత్త ఆ నియమాలన్నీ బతాయి కాబట్టి ఎలా అయినా నష్టమే కాబట్టి టౌన్ పక్కకి వెళ్ళొద్దురో డింగరీ అని ఓ పాట ఒకటి ఉండేది కాబట్టి టౌన్ వర్క్ వెళ్ళేవాళ్ళకి కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి నేను పోలాపురం టౌన్కు వెళ్ళాను వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద వేసవికాలం వనసీమలో వేసవికాలం అంటే ఎండలు గట్టిగా ఉంటాయి ఫుట్పాత్ మీద నల్ల కళ్ళ జోడు అమ్ముతున్నాడు పది రూపాయలు పది ఆ రోజుల్లో రూపాయలు చాలా ఖరీద సో వాడు ఏమన్నాడంటే వేసవికాలం చుట్టూ ఏమో సూర్యుడు మండిపోతున్నాడు మీరు కనుక ఈ కళ్ళజోడు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అని వాడు అడ్వర్టేజ్ చేస్తున్నాడు నా దగ్గర పది రూపాయలు ఉండే ఆ టైంలో ఉండే అసలు సందర్భం కాదు చాలా సమ్మది బట్ సమూహం నేను వెంటనే చల్లదనం వస్తుందంటే అంతకంటే కావాల్సిందే ఉందని ఆ చల్లదనానికి వ్యామోహితుడనయి ఆ పది రూపాయలు కష్టంగా జాగ్రత్తగా తీసి వాడి జీవిలో పెట్టి వాడి చేతిలో పెట్టి ఆ కళ్ళజోడు పెట్టుకుని వచ్చాను మొన్న మరి కొని పెట్టుకోవాలి కదా మొన్నడు పెట్టుకున్నాను మా గురువు గారు చూశారు సుబ్రయశ గారు చూశారు అరే ఇలా రాజు ఏమిటి ఆ కళ్ళజోడ ఏమిటి అడిగారు అంటే చల్లగా ఉంటుందనే అందుకోసం పెట్టుకున్నానండి నేను అంటే ఆయన ఏమనలేదు అవును ఎండలో తిరిగి పావుగంట నీడలోకొచ్చి నీడలో కూర్చుని నిమ్మకాయ కలిపిన చల్లటి నీళ్లు తాగి ఆ తర్వాత కళ్ళజోడు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అని చెప్పారు ఆయన సో ఆ విధంగా మీరు కాశీ వెళ్ళి కాశీలో కూర్చుని ధ్యాన మార్గంలో కూర్చుని ఓముని ధ్యానం చేస్తూ భ్రూమధ్యంలో ప్రాణాన్ని ప్రవేశపెట్టి ఓముని ధ్యానం చేస్తూ త్యాగం చేస్తే దేహాన్ని మోక్షం వస్తుంది ఒకవేళ కాశీ వెళ్ళకుండా ఆ ఫలంతా ఎక్కడ చేస్తే మోక్షం వస్తుంది అది సక కాబట్టి కాశీకే అభ్యంతరం లేదు ఇది కాశీ ప్రతిదాన్ని ఫిజికలైజ్ చేయటం అది మనిషి యొక్క లక్షణం ఆ లక్షణానికి స్థూల బుద్ధి అని పేరు ఇప్పుడు ప్రాణత్యాగం చేసేప్పుడు ప్రాణాన్ని ఈ భూమధ్యంలో ఆవేశంపజేసి ప్రవేశపెట్టి ఏకాగ్రమైన మనస్సుతో ఓంకారాన్ని ధ్యానం చేస్తూ దేహత్యాగం చేయాలి కఠినమైన విషయం కఠినమైన విషయం కాశీలో ఓ ఫ్లాట్ బుక్ చేసుకుని ఆఖరి వయస్సులో అక్కడ ఉండి దేహత్యాగం చేయడం ఈజీ ఈజీ ఖరీదు ఎక్కువ ఖరీదేముందండి ఖరీద్ నాట్ ది పాయింట్ మనీ ఈజ్ నాట్ ది పాయింట్ ఈజీ థింగ్ యూ కెన్ డూ ఇట్ ఈజిలీ ఇది చేయడం కష్టం కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే కొంచెం స్థూలంగా ఉండి దాన్ని దాన్ని పట్టుకుంటాడు తప్ప సూక్ష్మమైన తత్వాన్ని మనిషి కొట్టుకుంటాడు నాకు ఆశ్చర్యం వస్తుంది కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని ఎక్కడ చెప్పలేదు శ్రీకృష్ణుడు ఎక్కడైనా చెప్పాడే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది ఏదో చెప్తారు కాశీలో మరణిస్తే శివుడు వచ్చి తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడో అప్పుడు మోక్షం వస్తుంది అంటే మొత్తానికి మోక్షం దేని వల్ల వచ్చింది తారకం ఇందాక నేను చెప్పాను నల్ల కళ్ళ చోటు పెట్టుకుంటే చల్లధరంలాగే తారక మంత్రం వల్ల మోక్షం వస్తుంది కాబట్టి ది పాయింట్ ఈస్ ఎనీవే ది పాయింట్ ఈజ్ వెల్ మేడ్ సో ఈ భ్రూమధ్యానికే వారాణీ అని పేరు ఈ వారాణీ ఎందు ప్రాణాన్ని అక్కడ ప్రవేశపెట్టి ప్రవేశ ప్రవేశ ప్రవేశం అయిపోతుంది మీరేం ప్రవేశపెట్టక్కర్లేదు దీంట్లో పుష్ చేసి ఏమీ లేదు మీరు కనుక ఇలాగ నిటారుగా కూర్చుని గాలిని పీల్చి విడుదల గాలిని ముందు వాచ్ చేయటం ప్రారంభించాలి జస్ట్ వాచ్ సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది సెన్స్ ఆఫ్ టచ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ కదా రెండు నాస్ట్రిల్సు సెంటర్ పాయింట్ ఆ ట్రయాంగిల్ దగ్గరే మీకు సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది ఆ సెన్స్ ఆఫ్ టచ్ ద్వారా మీరు వాచ్ చేస్తూ ఉంటే క్రమంగా ఆ ప్రాణము అంటే ఉచ్స నిశ్వాసాల యొక్క గమనమును గతిని ఆ గతిని ఇక్కడికి తీసుకువెళ్ళచ్చు ఇక్కడి నుంచి ప్రారంభించాలి ముందు ఇక్కడ స్టెబిలైజ్ చేయాలి ఆ స్పర్శ జ్ఞానం ద్వారా స్టెబిలైజ్ చేసి జాగ్రత్తగా ఇక్కడికి తీసుకువెళ్ళి అంటే ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్ళి ఇక్కడ వాచ్ చేస్తూ ఉండాలి ఆ మనస్సును ఏకాగ్రం చేసి ఉచ్ఛ్వాసనిశ్వాసాల యొక్క గతిని కూడా అక్కడ ఫిక్స్ చేసుకుని ఎలా ధ్యానం చేస్తూ దేహత్యాగం చేసేస్తే కాశీలో మరణించేడు అని అర్థం భూగోల్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ అలా ఎవడు సహా తం పరం పురుషం దివ్యం ఉపైతి వాడు ఆ పరమాత్మను చేరుకుంటాడు పరమాత్మలో విలీనమైపోతాడు మళ్ళీ దేహము పుట్టుక దుఃఖ సుఖము దుఃఖము ఇంక ఈ ఉండవు పరమాత్మలో విలీనమై మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ దేహత్యాగ సమయం దాకా వెయిట్ చేయనక్కర్లా ఆ దేహత్యాగాన్ని ఇప్పుడే చేయొచ్చు దేహం జీవించి ఉండగా కూడా చేయవచ్చు అసలైన దేహత్యాగం ఏమిటంటే దేహమునందు అహం మమ అనే తాదాత్మ్యాన్ని విడిచిపెట్టుతాయే అసలైన దేహత్యాగము ఎందుకంటే వేదాంతుల పరిభాష వేరే ఉంటుంది లౌకికుల పరిభాష భిన్నంగా ఉంటుంది లౌకికుల పరిభాషలో కాశీ అంటే ఏమిటి ఫలా ప్లేస్ పోస్టల్ కోడ్ ఉంటుందని అది కాశీ కానీ వేదాంతుల పరిభాషలో కాశీ అంటే అంతశ్చేతన ఇన్నర్ అవేర్నెస్ దట్ ఈస్ ది కాశీ సో అలాగే వేదాంతుల లౌకికుల పరిభాషలో గంగా అంటే ఒక ప్రవహించే జలము వేదాంతుల పరిభాషలో గంగా అంటే జ్ఞానగంగా నిరంతరము సెల్ఫ్ అవేర్నెస్ అని మీకు మనం చూడండి దట్ ఈస్ ది గంగా అది కాశీపంచికంలో శంకరులు చాలా బాగా వ్యాఖ్యానం చేశారు తర్వాత లౌకికుల పరిభాషలో మరణము అంటే మర మరణము అంటే జన్మ మరణము దానికి లౌకికుల పరిభాష ఉంది తల్లి గర్భం నుంచి భూము భూమి మీద వీడు పుట్టినప్పుడు అది జన్మ వీడి చచ్చిపోతే దేహాన్ని తీసుకువెళ్ళి భస్పంచేస్తారు అది మరణము ఇది లౌకికుల పరిభాష భగవాన్ వన నువ్వు నిద్రలు ఏ క్షణంలో ఈ దేహము నేను అని తాదాత్మ్యాన్ని పొందుతావో అదే ఆ పర్సన్ యొక్క బర్త్ నీవు ధ్యాన మార్గంలో దేహాభిమానాన్ని విడిచి నేను చేతన చేతనస్వరూపుడను నేను మధ్యామాంస ఈ అస్థిపంజరం నేను కాదు నేను చేతనుడను చిన్మయ సత్ నేను చిన్మయ సద్రూపుడను తప్ప ఈ అస్థిపంజరము చేత కల్పితమైన వ్యక్తిత్వం నేను కాదు దట్ పర్సనాలిటీ ఐఎమ్ నాట్ i am the aware full being ane eppodaithe deha bhimananni tyagam chestado adi maranam aa maranam ippudu manam pondochu you see one has to die to the body to awaken to the god this is the crucifixion idi asalaina crucifixion క్రూసిఫిక్షన్ అంటే ఏమిటో ఈ మిషనరీస్కి తెలియాలంటే వాళ్ళు భగవద్గీత క్లాస్లో వచ్చి కూర్చోవాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి క్రూసిఫిక్షన్ అంటే ఏమిటో రియల్లే కాబట్టి మిషనరీస్ అందరూ క్రిస్టియన్స్ అందరూ భగవద్గీత చదువుకోవాలి చదువుకుంటే వాళ్ళకి క్రైస్త బాగా అర్థం అవుతాడు అంతవరకు క్రైస్త అర్థం కాడబడ్ రియల్ దీపక్ చోప్రా అని ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో పెద్ద ద థర్డ్ జీసస్ అనే పుస్తకం ఉంటాడు ఎవరైనా విన్నారా పుస్తకం మీరు మంచి పుస్తకం సంపాదించి మీరు చదవదగ్గ పుస్తకం ద థర్డ్ జీసస్ థర్డ్ జీసస్ అంటే వాళ్ళకి టూ జీసస్లు ఉన్నారు ఫస్ట్ జీసస్ దెన్ అతను క్రూసిఫై చేసిన తర్వాత రిసరాక్షన్ ఉంటుంది సెకండ్ జీసస్ సరిపడదు థర్డ్ జీసస్ థర్డ్ జీసస్ అంటే ఏమిటి ఆ జీసస్ యొక్క బోధల యొక్క సారమేమిటో మీరు వేదాంతం ద్వారా తెలుసుకుని అప్పుడు మీకు అసలు జీసస్ తెలుస్తాడు దట్ ఈస్ ది థర్డ్ జీసస్ అప్పుడే మీకు క్రిస్టియానిటీ అర్థమైనట్టు అని రాశాడు ఆ పుస్తకంలో ఆయన చాలా కరెక్ట్ అదే వెరీ ట్రూ ఎనీవే సో యూ హ్యావ్ టు క్రూసిఫై ది బాడీ అంటే ఫిజికల్గా ఒక సెలవా కాదు పాయింట్ యు హెవ్ టు క్రూసిఫై ది బాడీ అంటే వన్ హ్యాస్ టు డై టు ది బాడీ అండర్ టు ది వరల్డ్ మమకారాన్ని త్యాగం చేయుట అంటే యు డై టు ది వరల్డ్ అహంకారాన్ని త్యాగం చేయుట అంటే యు డై టు ది బాడీ సో వెన్ ఎ పర్సన్ డైస్ టు ది వరల్డ్ అండ్ డైస్ టు ది బాడీ దెన్ హీ అవేకన్స్ టు ది రియాలిటీ ఆత్మతత్వానికి అతడు జాగృతుడవుతాడు అది మరణం దేహానికి బర్త్ అంటే ఏమిటి ఈ దేహమే నేను అనుకుని పొద్దున్నే అనుకోవడం అది బర్త్ ఈ దేహము దీని నుంచి మరణము అంటే దీని ఎందు మమకారముని విడిచిపెట్టుట అది అసలైన ప్రయాణకాలము ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రయాణకాలమని దీనికోసం వెయిట్ చేసేది ఏమీ లేదు మరుక్షణమే కావచ్చు ప్రయాణకాలం పదేళ్ల తర్వాత కావచ్చు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఏ క్షణంలో తెలుసుకున్నారో అప్పటికే దేహంతో సంబంధము విడిపోతుంది భాష్యం చూద్దాము అవతారిక కించ అని అంటే ఇంకా అదే టేమ్ టాపిక్ కంటిన్యూ అవుతోంది అని అభిప్రాయము ప్రయాణేతి ప్రయాణకాలే మరణకాలే అంటే దేహమును త్యాగము చేసే సమయమునందు మనసా మనస్సుతో దేహం త్యాగం చేసే టైంలో మనస్సు ఎలా ఉండాలి అచలేనా చలనవర్జితేనా చలనం ఉండరాదు మనస్సు అహంకారం మీద మనస్సుని పెట్టాలి తప్ప సంసార విషయాల మీద మనస్సు పెట్టకూడదు బతుకున్నంతకాలం మనస్సు సంసారం మీదే ఉండి మరణించేప్పుడు కూడా సంసారం మీదే ఉంటే దాన్ని సాధనని ఎలా అంటారు కాబట్టి మరణించే సమయంలో ఆ మనస్సుని ఈశ్వరుని మనం నిలపాలి అంచేతనే ఆయన మరణించబోతున్నాడు అంటే చుట్టూ ఏదో భయం చేస్తారు ఫోన్లో ఈ పేరు చెప్పినా వాడు మనస్సుని నిలుపుతాడేమో ఎదరవాళ్ళు భజన చేస్తే మన మనస్సు నిలుస్తుందో నిలవదో అలా ఎందుకు మన భజన మనమే చేసుకోవాలి కాబట్టి నేను చచ్చిపోయే ముందు మీరు గట్టిగా భజన చేయండి రో అని అదో వాళ్ళు భజన చేశారు మానేరు వాళ్ళ వాళ్ళ గోల వాళ్ళది మన భజన మనమేం చేసుకోవాలి సెల్ఫ్ రిలయెట్గా ఉండాల్సి ఉంటుంది వాళ్ళు భజనలు చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే వీడి ఆస్తి ఎంత ఉంది ఎవరే వాళ్ళకి ఎంత నిజంగా ఉరికాయ అపియరెన్సెస్ ఎలా ఉన్నా ఈ సంసారంలో బేర్బోన్స్ మీరు ఫైనల్ పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికి ఎవడికి ఎంత దక్కుతుంది ఎవడి ఆస్తి ఎవడి వాట ఎంత దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ దట్ ఈస్ హాల్ ఇట్ కోస్ సంసారం అలాంటిది మోస్ట్లీ అలాంటిది పోన్ అలా తీసుకోండి భక్త్యాయుక్త అంటే ఎందుకు చెప్తారంటే వైరాగ్యం కోసం అలా చెప్తారు వెర్రివాడా ఈ సంవసారమునందు ఇంకా ఛాదస్వం పెట్టుకోక విరక్తుడు కమ్ము అని చెప్పడం కోసం అలా చెప్తారు భక్తితో కూడినవాడు భక్తి అంటే ఏమిటి భజనం భక్తి తయక్త ప్రేమ భజనము అంటే ప్రేమ అనర్థం ప్రేమించుట సేవించుట అని చెప్తారు భజ సేవాయా సేవ అంటే ఏం సేవ చేస్తారు ఎవరికి సేవ చేస్తారో ఏం సేవ చేస్తారు అంటే దేవుడికి సేవ చేస్తావు ఏ ఏమిటి సేవ చేస్తావు దేవుడికి దేవుడికి సేవ చేయడం ఏంటంటే ఏం సేవ చేస్తావు దేవుడికి హారతి చూపిస్తాం అంటే ఇప్పుడు దేవుడికి అడ్వాంటేజ్ నువ్వు క్రియేట్ ఏమిటి కలిగించే అడ్వాంటేజ్ హారతి చూపించేవుడికి సేవ చేయడం అంటూ ఏమి ఉండదు మన సేవ అపేక్షించాడంటే దేవుడికి అది లోటేదే కాదా కాబట్టి మనకి సేవ చేసుకోవడం అంచేతనే గోపాలాపిని ఉపనిషత్ అనే ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తులో భజనం భక్తి భక్తిర్నామ భజనం భక్తి అంటే భజనము భజనన్నామకిం భజనం అనగానేమి భజనన్నామ రసనం ప్రేమించుట భజనము అంటే ప్రేమించుట ఈశ్వరుణ్ణి ప్రేమించాలి ఈశ్వరుణ్ణి ఎలా ప్రేమిస్తారు తెలిసి ప్రేమించాలి తెలియకుండా ఏం ప్రేమిస్తారు తెలియకుండగా ప్రేమిస్తే అదేదో అదో రకం ప్రేమ కానీ తెలిసి ప్రేమించాలి ద ఇమోర్టల్ ఈజ్ ఈశ్వర అవినాశి తత్వాన్ని సృష్టిలో పట్టుకుని దాన్ని ఈశ్వరుడిని గుర్తించి ప్రేమించాల్సి ఉంటుంది ఈ శ్లోకం మళ్ళీ వారం పూర్తి చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యుతే పూర్ణ